కీర్తన సంఖ్య మూడు వందల ఎనభై నాలుగు నాకేల విచారము నాకేలయాచారము సాకిరైన వాడనింతే సర్వేశుడే దిక్కు ప్రపంచమధీనము పాలుబడ్డ దేహమిది ప్రపంచముతోడిపాటుపరగీని ఎప్పుడూ నీయాతుమ ఈశ్వరాధీనము అప్పుడాతడెట్టుని చేట్టెనయ్యీని కర్మానకధీనము కలిమిలులేములు కర్మమెట్టు కల్పించగలిగినీ అర్మిలి ఆయాచార్యునధీనము మోక్షము ధర్మ మత నికృపను తానే వచ్చిని చిత్తమున కధీనము చిల్లర ఇంద్రియములు చిత్తము చిక్కినప్పుడు చిక్కినవి హతిశ్రీ వెంకటేశు దాస్యమధీనము జన్మము పొతుల నది పూజినట్టయీని